ప్రార్థించుకున్నాము ప్రేమ నమ్మకమైన గొప్పతండ్రి పరిశుద్ధాత్మ స్తోత్రములు ఉదయం నుండి మన తండ్రి సాయంకాలం వరకు మమ్మల్ని కాచి కాపాడి నీ యొక్క సన్నిధిలో నీ యొక్క వాక్యం ధ్యానించార్థించుటకున్నాము నీ యొక్క వాక్యంలో మరో తెలుసుకున్న మీరు ఇచ్చినటువంటి అవకాశము సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించున్నాము ప్రత్యేకంగా ఇక్కడ నివసించుకున్న కుటుంబాలను బట్టి వారికి నీ వాక్యం ఎడల నీ ఎడల కలిగినటువంటి ఆసక్తిని బట్టి భక్తిని బట్టి విశ్వాసం బట్టి కొందనాలు చెల్లించున్నాం ఈ ప్రత్యేక కొడుకునిగా ఆశీర్వదించి మర్ధమ వాడుకున్నామని రోస్రీస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి మరి పరిశుద్ధ గ్రంథంలోని నా పేరు సంపత్ కుమార్ ఎల్బి నగర్ ఈ దినము మార్చి ముప్పై ఒకటి వాక్యంలోని కొన్ని విషయాలను మాత్రం మనం ధ్యానించుకున్న సమయము ఉంది ఆ తర్వాత బ్రదరు వాక్యోపదేశం చేస్తారు కీర్తన గ్రంథం తొంభై మూడవ మొదటి నాలుగో వచనాలు యహోవ రాజ్యం చేభావము ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు యహోవ బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను సదాకాలము ఉన్నవాడవు నీవే వరదలు ఎలుగెత్తెను ఎహోవా వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అల ఓరెత్తినట్లు చేర్చున్నది విస్తార జలముల ఘోష బలమైన సముద్ర తరంగముల కంటెను ఆకాశం నందు కాబట్టి ఇక్కడ దేవుడు ఎవరు దీనికి మూల ఏంటి ఈ లోకంలో ఉన్నటువంటి సమాజాన్ని కాపాడుచున్నటువంటి ఒక బలమైనటువంటి శక్తి ఎక్కడ ఉన్నది అంటే ఆ ప్రభు ప్రభు నామములనే ఉన్నట్లుగా మనం చూస్తున్నాము ఈ యొక్క రాజ్యం చేసేవాడు దేవుడు మాత్రమే యహోవా రాజ్యం చేస్తున్నాడు ప్రభావము ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు యహోవా బలం ధరించి బలంతో నడుము కట్టుకుని ఉన్నాడు ఎప్పుడైతే తను తన ఆధీనంలో రాజ్యాధికారము పరిపాలన వ్యవస్థ అంతా ఉందో ఆ పరిపాలనలో ఉన్న సమస్తము కూడా ఆయనకు ఆధీనంలో ఉండి నడిపిస్తున్నట్టుగా చూస్తున్నాము అంతేకాకుండా ఏసే గ్రంథము యాభై అధ్యాయము మొదటి ఏడు వచనాలలో నీతిని అనుసరించుతూ యహోవాను వెదు నా మాట వినుడి మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి మీరు ఏ గుంట నుండి త్రోగబడితిరో దాని ఆలోచించుడి మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి మిమ్మల్ని కలిగిన శారాను ఆలోచించుడి ఒకడు అతడు ఒంటరిగా నేను అతన్ని పిలిచి అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగినట్లు చేస్తుని యహోవా సీయోను ఆదరించుతున్నాడు దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాన్ని అరడిన స్థలములను ఏదేని వలే దాని ఎడారి భూములు ఎహోవా తోట వలే నగునట్లు చేనందోషములు కృతజ్ఞత స్థుతి సంగీత గానములు దానిలో వినబడును నా ప్రజలారా నా మాట ఆలకించుడి నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి ఉపదేశము నా యుద్ధ నుండి బయలుదేరును జనములకు వెలుగు కలనట్లుగా నా విధి నియమించితిని నేను ఏరపర్చు నా నీతి సమీపంగానున్నది నేను కలగజేయు రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులు జములకు తీర్పు తీర్చును ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవాగదురు వారు నా బాహువును ఆశ్రయించు ఆకాశం వైపు కళ్లెత్తుడి కింద భూమిని చురుడి అంతరిక్షము పొగ వలె భూమి వస్త్రం వలె పాతగిలిపోవును అందరి నివాసులు అటువలే చనిపోదురు నా రక్షణ నిమిత్తమును ముండును నిత్యం నా నీతి కొట్టువేయబడదు నీతి అనుసరించిన వాళ్ళారా నా మాట వినుడి నా బోధను హృదయం అందించుకున్న జనులారా ఆలకించుడి మనుషులు పెట్టు నిందను భయపడకుడి వారు దూసిన మాటలు దిగులు ఇక్కడ ఉన్నటువంటి ఆదరణ విషయాలు అంతేకాకుండా మన సిద్ధపాటు ఏ రీతిగా ఉండాలి ఈ లోకంలో జీవని జీవించినంత కాలము దేవుడు ధైర్యపరుస్తున్నట్టుగా సీ ఆదరించున్నట్లుగా పాడైనటువంటి స్థలములన్నింటినీ కూడా ఆదరించినట్లుగా మన జీవితాలను మన పరిస్థితులను మన నడవడికలను సమగ్రమైనటువంటి మార్గములో సద్మార్గములో పెట్టుటకు ఆయన కృతనిశ్చేతుడిగా ఉంటున్నాడు ఆనాడు మన పితృల తల్లి అయినటువంటి అబ్రహానికి ఇచ్చినటువంటి వాగ్దాన మరి వాక్యానుసారమైనటువంటి ఇక్కడ నిబంధన ఓడంబడిక కలిగి ఉంటున్నాము ఆయన మాట ఎప్పుడైతే మనం వింటామో ఆయన జనులుగా మనము తీర్పుచ్చబడతాము ఎప్పుడైతే మనము యోవాను మనము మన ప్రజలుగా మన మన ఇస్రాయేల్ ప్రజలకు ఉన్నటువంటి శాశ్వత పరిష్కారము మనకు ఇక్కడ కనపడుతున్నట్లుగా చూస్తున్నాము మనుషులు పెట్టు నిందకు భయపడకూడి వారు దూసిన మాటలకు భయపడకూడదు ఇది ఆదరణ కలిగినటువంటి నిత్య రక్షణ నిమిత్తము ఉన్నటువంటి ఈ యొక్క మాటలుగా చూస్తున్నాము నా బోధను హృదయం ఉంచుకున్న జనారా ఆలకించుడి ఆయన చెప్పబో ప్రతి మాటను ప్రతి వాక్యమును మనం హృదయంలో ఉంచుకుంటూ మన జీవితాలను కొనసాగించాలని వాక్యము చెప్పబడుచున్నది అంతేకాకుండా మొదటి పేతురు మూడు తొమ్మిది ఎవరు తీసినట్లయితే చదవండి మొదటి పేతరు మొదటి పేతరు మూడు తొమ్మిది వచనం అయితే ఇక్కడ అబ్రహానికి ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా ఆశీర్వాదానికి కారణభూతులుగా మనం ఉంటున్నాము తన జనా కూడా ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాము కాబట్టి మరి కీడుకు ప్రతి చేయకుండా ఆ ఆశీర్వచనములు మాత్రమే పలకమని చెప్పబడుతున్నది మన మన దేవుడు మనల్ని ప్రేమించిన రీతిగా మనం ఇతరులను మన శత్రువులను ప్రేమించాలని ఉదయ కాలం నుండి కూడా మనము అనేక సందర్భాల్లో మనము వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాము అంతేకాకుండా రోమిలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనము రోమిలకు పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమి వచ్చిన ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు దేవునికి కావాల్సింది ధాన్యత్వ జీవితము కలిగినటువంటి ఒక నిర్దోషి అని ఎంచబడాలి నీతి లేక ఆయన బిడ్డగా ఆయన ఎంచుకుని జీవింపతి తన కుమారునిగా మరి ఒక ధనుడిగా ఎంచబడాలని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు చెప్పుచున్నాడు ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు దనుడు అంతేకాకుండా మరి ఆది కాండము అధ్యాయము ఐదో వచనంలో ఆది కాండం అధ్యాయము ఐదో వచ్చిన ప్రకారంగా తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలం వదులుకొని యహోవా యూసేపు నిమిత్తము ఆ అగితుని ఇంటికి ఆశీర్వదించను యహోవా ఆశీర్వాదము ఇంటిలో నేమి పొలములోనేమి అతను కలిగిన సమస్తం మీదను ఉండెను అనగా దేవుని వాగ్దాన ప్రకారముగా మరి అలనాడు యూసేపు యహోవా తోడై ఉన్నట్లుగా చూస్తున్నాము ఎప్పుడైతే దేవుడు మనకు తోడై ఉంటాడో సమస్తము కార్యసిద్ది అసాధ్యమైనది ఏది లేదని మనము మన జీవితాలలో మనము గమనించగలము యూసెఫ్ ఇచ్చినటువంటి ఆ రాజరికము లేక పరిపాలనా విధానము అక్కడ దేవుడు మాత్రమే తోడై ఉన్నాడు ఏ మానవుడు కూడా చేయలేని సహాయము దేవుని వాగ్దానము నెరవేరినట్టుగా చూస్తున్నాము అంతేకాకుండా మరి మొదటి దశలోని కయలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచనము మొదటి దశలోని రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము దేవుడు మనల్ని పిలిచిన అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు తను కోరుకునేది నీతి మంతులుగా లేక తన స్వాస్థ్యముగా తన రక్షించుకున్న బిడ్డలుగా నా సొత్తుగా ఉండాలనే మాత్రమే దేవుడు ఆశించినట్లుగా చూస్తున్నాము పరిశుద్ధుల ఒకటకే దేవుడు మనను పిలిచను గాని అపవిత్రులుగా ఉన్నటకు పిలవలేదు అపవిత్ర అనేది దేవునికి అసహ్యము లేక అనీతి అనే కూడా దేవునికి ఇష్టం లేనిది ఎప్పుడైతే నీతి కార్యములు జరిగించుతూ ఈ లోకంలో ఒక మంచి స్వార్థికుడుగా లేక మంచి కుమారునిగా మంచి నీతి న్యాయములు జరిగించే మానవుడుగా జీవించాలని దేవుడు చెప్పుచున్నట్లుగా చూస్తున్నాము పరిశుద్ధుల దేవుడు మనను పిలిచాను కానీ అపవిత్రులుగా ఉన్నటకు పిలవలేదు కాబట్టి మన మన జీవితాలను మనం పరీక్షించుకుని క్రీస్తు మార్గములో సరైనటువంటి మార్గాన్ని ఎంచుకుని జీవించాలని వాక్యము చెప్పబడుచున్నది మతార్త ఇరవై మూడో అధ్యాయము మొత్తవార్త ఇరవై మూడు అధ్యాయము యాభై ఏడు యాభై ఎనిమిది వచనాలు ఇరవై ఎనిమిది ఇరవై మార్క్స్ వార్త పదిహేను అధ్యయము అధ్యయము మార్క్స్ వార్త పదిహేనవ అధ్యయము యంకాలం అయినప్పుడు అరిమతయి తెగించి పిలాతుద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని అడిగాను అతడు ఘనతో వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురుచుచ్చువాడు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని ఎదుగు పిలిచి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతను అడిగాను శతాధి తెలుసుకుని ఆ శవము అప్పగించారు ఈ పరిపాలన విధానంలో జరిగినటువంటి సంఘటన మనం చూస్తున్నాము అంతేకాకుండా ఇరవై లూకాస్ వార్త ఇరవై మూడు యాభై ప్రకారంగా మొదటి అయితే అవిశ్వాస అనేవాడు ఎడబాసిన ఎడబాయ వచ్చును అట్టి సందర్భంలో సహోదరునికై సహోదరికైన నిర్బంధము లేదు సమాధానంగా దేవుడు అక్కడ మనకు దేవుడు నీతి మంతులను ఎంచుకున్నట్టుగా చూస్తున్నాము ఒక ఆశీర్వాదం పొందుటకు యోగ్యత కలిగినటువంటి మానవులుగా పిలుచుకున్నట్టుగా చూస్తున్నాము ఇక్కడ సమాధానంగా ఉండుటకు దేవుడు మనల్ని పిలుస్తున్నట్టుగా చూస్తున్నాము కాబట్టి దేవుని యొక్క పిలుపునకు మనం లోబడి ఆయన యొక్క కట్టడలను శాసనాలను అన్వయించుకుని ఈ లోకంలో జీవించాలని కోరబడుతున్నది అయితే ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించను దేవుడు ప్రతి వానికి ఏ స్థితి అంది పిలిచనో ఆ స్థితి అంది ఈ ప్రకారం మీ సంఘములన్నిటిలోనూ కాబట్టి సమాధానంగా ఉండుటకు మనం పిలిచినట్లుగా చూస్తున్నాము అనగా స్వతంత్రులగుతకు శక్తి కలిగిన దాసుడై ఉండకు అనే ఒక అర్థాన్ని మనం చూస్తున్నాను స్వతంత్రులగుటకు శక్తి కలిగిన దాసుడు వై ఉండాలని దేవుడు కోరుచున్నాడు కాబట్టి అట్టి సమాధాన్నే అట్టి పిలుపును అట్టి ప్రేమను సహకారాన్ని దేవుని ద్వారా పొందాలని వాక్యం చెప్పబడుతున్నది దేవుడు వాక్యం దీవించిన